వచ్చేసినటువంటి వాళ్ళకి చెప్తారనమాటాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ లో భాగం అనమాట పరిస్థితిలో ఉంటే వాడు ఎట్లాగో మంత్ర జపం చేయలేడు వాళ్ళ కోసమనే హోమాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ పుట్టిన ఎవరికోసం ఎవరైతే జపం చేయలేరు వాళ్ళ కోసం జపయజ్ఞం చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతిక యజ్ఞాలను చదువుకు వెళ్ళవలసి వస్తుంది నిత్యం జపయజ్ఞం చేసేవాడికి భౌతికంతో పని లేదుగా వాడి శరీరాన్ని యజ్ఞవాటిగా మార్చుకున్నాడుగా ప్రాణాన్ని హవిసులుగా అర్పిస్తున్నాడుగా మరి మనసునే ఉద్ఘాటగా పెట్టాడుగా తాను హోతగా నిలబడగా మరి ఈ యజ్ఞభావం నిలుపుకున్న వాడికి మరి రావాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి అన్ని యజ్ఞాలలోకి జ్ఞాన యజ్ఞమే వర్తమని భగవద్గీత బోధిస్తుందిగా బయట చేసేవన్ని ద్రవ్యయజ్ఞానమైన ధర్మమైన యజ్ఞమైన యాగమైన భౌతికంగా చేసేవాడిని ద్రవ్య యజ్ఞం అది దేనికి ఉపయోగం వచ్చింది ఏదైనా ఒక తమోగుణం అంతర్గతంగా చిత్తవాసన వృత్తుల్లో ఏదైనా ఒకటి మిగిలిపోయింది దాన్ని ఎదిరించవలసిన అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఆ విశేష కార్యక్రమాన్ని నెరవేర్చవలసి వస్తుంది లేకపోతే అవసరం లేదు ఒక అత్యంత హీనమైనటువంటి వాసనా బలం వాడు మిగిలిపోయింది అది వాసనగా ఉండిపోయింది ఎంతకాలం అయినా అది బయటికి రాదు లోపల లేకుండా పోదు ఈ జన్మలో అది బయటకు వచ్చే అవకాశం లేదు కానీ అది స్ఫురించకుండా ఉందా అంటే ఇప్పుడు ఏం చేయాలి అటువంటిప్పుడు కొన్ని విశేషమైన కార్యక్రమాలు వచ్చాయి నువ్వు ఆ విశేషమైన కార్యక్రమం చేసేటప్పుడు నేను ఈ వాసనా బలాన్ని జయించడం కోసం అనే సంకల్పం చేసుకుని నువ్వు దైవ సహాయాన్ని అర్థించి అప్పుడు ఆ ఈశ్వర అనుగ్రహం చేసి దాన్ని ఆ ఈశ్వరుడికే అర్పించేశాననే భావనతో మొదలట్టు అప్పుడు ఆ వాసనా త్యాగం చేయడానికి వీలు విడి గారు ఎప్పటికైనా వాసన రాహిత్యాన్ని మనోనాశాన్ని పొందవలసిందే ఆ రెండింటినీ పొందకుండా బ్రహ్మనిష్టమయ్యే అవకాశం లేదు నష్టం కానీ వచ్చిందా ఉండవచ్చు ఒక ఏకాదశ రు ద్రాభిషేకము ఒక జండి హోమము లేకపోతే ఒక వలిదా త్రిసేతో అవసరమైతే చేస్తాడండి నష్టమే వచ్చినప్పుడు వాడికి పిహెచ్డీ చదువుకున్నవాడు ఆకూడదు నువ్వు లేదుగా నేపవలసి వచ్చింది అప్పుడు ఏబీసీడీ తెచ్చా పిహెచ్డీనే ఎత్తడా ఎట్ట ఇప్పుడు మీ అబ్బాయిలు ఇద్దరు వచ్చారండి మా శ్రీమతి గారి కంప్లైంట్ ఎంత అన్నది కదా నువ్వంతా వాళ్ళకి ఏం చెప్పలేదు అసలు నువ్వు వేదంతం ఏం చెప్పలేదు అంతా కూడా సోషయాలజీ చెప్పదు సైకాలజీ చెప్పావు లేదు అంతేగాని నువ్వు వేదాంతం చెప్పలేదు అని ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు పెద్ద రోజులు సర్టిఫికెట్ ఇస్తున్నాడు అప్పుడు ఆ పిల్లవాడికి నేను చెప్తాను అనుకోండి ఏ సాధన పంచకమో మనీషా పంచమో చెప్తాను అనుకోండి అంటే గట్టేకుతుంది లేదుగా పునాది లేకుండా నేను ఎక్కడో ఆకాశంలో విషయం చెప్తాను అనుకోండి బ్రహ్మాండం మొదలు పెడతాను అనుకోవట్లేదు ఇప్పుడు ఆయనకి ఏమర్థం అవుతుంది కాబట్టి స్టార్ట్ విత్ ఎప్పుడు కూడా నోయింగ్ టు అన్నోయింగ్ అనమాట తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఎరిగేటి చెయ్యాలి తెలియని ఉంటుంది నాయన అని తెలుసుకో నీ తెలిసిన ప్లాట్ఫారం ఇది మనమైనా అంతేగా అతంలో కూడా ఆయన అంతే ఎవరైనా అది ఎలా వీలవుతుంది చేయలేవు చేయలేవు మానసికంగా టెన్షన్ పడతాం అందుకనే మన పా మనం చెప్పేటప్పుడు ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మేము ఎంత ఉత్తమమైన సాధనలు తెలిసినప్పటికీ కూడా మీరు చేయగలిగినవే చెప్తాం అంతేగాని నువ్వు ఇలాగే చేయాలని నేను అంటాను అనుకోండి చేయలేడు మానసికంగా వ్యవహరిస్తుంది ఉన్నది కూడా పోతుంది చేయగలిగింది కూడా చేయడం కాబట్టి సాధనలు చాలా ఉంటాయి ఏ సాధన ఎప్పుడనే తెలిసి చెయ్యాలి తెలిసివేసుకుందాం మందుల షాప్ లో ఉన్నాడు అండి మందులు అనేవాడే వాడు మందులనే కళం చేస్తాడా కాబట్టి మందును ప్రయోగించడం ఎంత జాగ్రత్తగా ప్రయోగిస్తున్నామో సాధనని కూడా అలాగే ప్రయోగించాలి ఎందుకని ప్రయోగము జరిగాలి ఉపసంహారం కూడా జరిగాలి ఎందుకని ప్రయోగిస్తే నీలో మార్పులు వస్తాయి ఆ వచ్చిన మార్పులను అధ్యయనకి సర్టిఫికేట్ రావాలి అక్కడ నిలబడాలి నిలబడి నువ్వు మళ్ళీ సాధారణ అవ్వాలి నువ్వు మళ్ళీ సాధారణ అవ్వలేదండి ఎప్పుడేమవుతావు స్వర్గం అది పైకి వెళ్ళావు అడిగిందరవు కాబట్టి ఎప్పటికప్పుడు ఏమవ్వాలి నువ్వు నీ సాధారణ జీవితాన్ని నువ్వు తిరిగి వస్తూ ఉండాలన్నమాట కానీ ఏ తెలుగుతో రావాలి ఇప్పుడు కొత్త తెలివితే రావాలి ఏది ఇప్పుడు కొత్తగా పోతే ఆ తెలివి పోగొట్టుకోకూడదు నిజ జీవితాన్ని నడుస్తాడు అప్పుడేమవుతుంది ఈ జీవితాన్ని ఆ తెలివితే చేస్తా అప్పుడు దీనికి దానికి సమన్వయ పరిశ్రమలో నీకు ఇంకా తెలివి మెరుగు అంటే లేదండి నువ్వు ఎప్పటికీ ముక్కు మూసిగా కూర్చోవాలని అంటాను అనుకోండి ఏమైపోతావు ఇది అందరికీ సాధ్యమయ్యే పనినా అసలు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఎట్లా వీలవుతున్నాయి సన్యాసాశ్రమం అయితే నువ్వు ముక్కు మూసిని అప్పుడు అదే పని కాబట్టి లేదు కాబట్టి నీకు కర్తవ్యం లేదు కాదు సమాజాన్ని విడిచిపెట్టి లేదా నువ్వే సమాజాన్ని విడిచిపెట్టి వాటి ఆశ్రమ ధర్మాలతో పనిలేశ్రయం నాలుగు ఆశ్రమాలలోనూ అవి చేయవచ్చు అందుకనే బ్రహ్మజ్ఞానం బ్రహ్మచర్యంలో నేర్చుకోవచ్చు మా లేకపోతే వాటి గెట్టాలి జీవుడు వచ్చిన వాళ్ళు ఎట్లా రావాలి ఎట్లా పొందగల విద్యోడు మరి ఎందువల్లము వివిధ ఆశ్రమాలలోనూ ఆచరించు అత్యాశ్రమ ధర్మాలను ఆచరించాలి కానీ బ్రహ్మజ్ఞానంతో ఆచరించాలి నువ్వు బ్రహ్మనిషుడవే ఆచరించాలి నువ్వు ఆత్మనిషుడవే ఆచరించాలి సదా సాక్షివై ఆచరించాలి సర్వస్వ శరణాగతిలో ఉండా ఆచరించారు ఇట్లాంటి ఉత్తమ నియమాలు వచ్చేస్తాయి అప్పుడ ఉత్తమమైన నియమాన్ని పాటించేటప్పుడు నువ్వు అధమైన నియమాన్ని పాటించకపోయినా దోషం రాదు నీకు ఆ భావన ఏర్పడదు అదే ఉత్తమ నియమాన్ని పోషించుకోలేదండి అప్పుడేమైపోతుంది నీకే ఒక లోపల కుంగుబోడ్ వచ్చేస్తాను అయ్యో అందరూ చేస్తున్నారని అందరూ అది నేను చేయలేకపోయాను అందరు ఆ వ్రతం చేశారతం చేయలేదే ఇట్లా ఆంతరికంగా నేను తెలియకుండా ధర్మాచరణకు సంబంధించినటువంటి కుంగుబాటు అదే ఉత్తమించుకునేటప్పుడు ఆత్మ సరూకు రోజు పొద్దునే గుడికెట్టానా లేదా అంటే ఇంకా అదే ఆ ఆత్మ నియమా నిష్టనం పోషించుకోలేదండి సాక్షిత్వాన్ని నిలుపుకోలేదండి అప్పుడేమైంది ఏటా ఈ జీవితం అర్థం అది పొద్దునే కనీసం లేదు కనీసం ఏది ఒడికో వడుకో వెళ్ళొచ్చు కాస్త గతం ప్రసాదం పుచ్చుకుంటే ముక్తం మోక్ష అనే ఆశ ఏర్పడతా మన ఎవరు చెప్పారు అది తిని పడుకోవచ్చుగా మతం ఎక్కడ పుట్టిందంటే ఇక్కడే పుట్టింది మనిషే మతాన్ని సృష్టించాడు ఎక్కడ సృష్టించాడు అంటే ఈ తిని పడుకోవడం అనే అసంతృప్తిలో సృష్టించాడు దేవుడిని ఎవరు సృష్టించారంటే మనిషే సృష్టించాడు భారతదేశం చెబుతుంది స్పష్టంగా దేవుడిని మనిషే సృష్టించాడు మతాన్ని మనిషే సృష్టించాడు భగవంతుడు మతాలు సృష్టించలేదు అని స్పష్టంగా అదే మరి ఇతర మతాల ఇట్లా నేను తెలియకుండా ధర్మాచరణకు సంబంధించినటువంటి కుమ్ముబాటు అదే ఉత్తమ నియమాన్ని పోషించుకునేటప్పుడు ఆత్మస్వరూపించేటప్పుడు రోజు పొద్దునే ఉడికెట్ట అదే ఆత్మ నియమాన్ని పోషించుకోలేదండి సాక్షిత్వాన్ని నిలుపుకోలేదండి అప్పుడేమైంది ఎట్లా జీవితం అది అర్థం కాదు పొద్దునే కనీసం లేదు కనీసం ఏడుకో వడికో వెళ్ళొచ్చు కాస్త ప్రసాదం పొందుకుంటే చెప్పారు మోక్ష ప్రయత్నం చేయాలిగా అనే ఆశ ఏర్పడత మరి ఇప్పుడు అది ఎవరు చెప్పారు అది తిని పడుకోవచ్చుగా ఎవైనా మతం ఎక్కడ పుట్టిందంటే ఇక్కడే పుట్టింది మనిషే మతాన్ని సృష్టించాడు ఎక్కడ సృష్టించాడు అంటే ఈ తిని పడుకోవడం అనే అసంతృప్తిలో సృష్టించాడు దేవుణ్ణి ఎవరు సృష్టించారంటే మనిషే సృష్టించాడు భారతదేశం చెబుతుంది స్పష్టంగా దేవుడిని మనిషే సృష్టించాడు మతాన్ని మనిషే సృష్టించాడు భగవంతుడు మతాలను సృష్టించలేదు అని స్పష్టంగా చెప్పారు అదే మరి ఇతర మతాలై తన కోసం ఆయన ఏదో తన అవసరం కోసం మనం ఎంటా భగవంతుడు వేరు మతం వేరు మతం మీ సమ్మతాన్ని పెట్టేగా మతలు మంచివైన మతం ఏం చెడ్డది సాంప్రదాయం ఒక మతం అనేది ఈ మతిని బాగు చేయడం కోసం ఏర్పడు అంతేనా కాదా మతములన్నీ చేరి మంచి బోధించు మానవత్వమే నిన్నయండి అంతే కదా ఏదైనా మానవత్వాన్ని కాదు లేదు దైవత్వమే తన లక్ష్యమని మతం లక్ష్యం ఏమిటి దైవత్వం ఏ మతం తీసుకున్నా అదే కాబట్టి మతమేమి చేయడం మందులు మంచి అయినా దోషం మతంలో లేదు మన గొడవ వెళ్ళి అదిలో చే మన దమోగోడ వ్యవహారంతో ఉన్నాం అనుకోండి ఆ మతాన్ని కూడా ఏం దృష్టి అదే దమోడ వ్యవహారంతో ఆహారం లేనప్పుడు ఆది మానవుడు తన కనబడినటువంటి ప్రజాని ఆహార భావంతో చూసి ఆహారంగా భుజించడం అలవాటు చేసుకున్నాడు ఆహారాన్ని నిలుగుదల చేసి పొదుపు చేయగలిగి సేవ్ చేయగలిగి నువ్వు సృష్టించగలిగేటటువంటి స్థాయి గిరియం కొండగోహలో ఉన్నాడండి ఆవాసం సృష్టించుకోగలిగాడుగా ఏ చెట్టు తరలనో కొండగోహలో ఉండాల్సిన అవసరం లేదుగా ఇప్పుడు ఇప్పుడు కూడా చెట్టు తరలా కొండగోహలో ఉంటాను అన్నాడండి అప్పుడేమయ్యావు ఇంట్లో ఉంటే నాకు నిష్ట మంచిగా నేను వెళ్ళి ఏ కొండ గుహలలో కూర్చున్నావు కానీ నాకు ఏకాంత కుదంతో ధ్యానం కుదరదు అన్నామండి అప్పుడు ఏమయ్యో విచక్షణ పోయి అంతేనా కాబట్టి హిమాలయాలు పట్టుకుని వెళ్తానండి హిమాలయాల కొండ గుహల్లో కూర్చుంటేనే ధ్యానం కూర్చున్నా ప్రయోజనమే ఉంది మనసు వస్తుంది కదా అదే ఇక్కడ విడిచిపెడు నువ్వు అక్కడికి పోవుగా మరి మనసేగా సంసారం సన్యాసము మానసిక సన్యాసం కదా మనసు సన్యాసించాలి సంకల్ప త్యాగం చేయడమే సన్యాసం అంటే ఏ స్ఫురణ లేకుండా ఏ సంకల్పం లేకుండా నిరామయంగా ఉండగలడం సన్యాసం మరి అలా మనసును సన్యసించకుండా వెళ్లేవ్వాడు బగలేస్తే ఊపు లేదు అయితే మళ్ళా వచ్చేస్తాయి అండి ప్రజలతో సంఘం ఏర్పరచుకుంటాం ప్రజలతో సంఘం ఏర్పరచుకున్నాం విషయ సంఘటన వస్తుంది విషయ సంఘటన వచ్చినాక సంసారం సంసారం ఏర్పడినాకలే కాబట్టి జీవితం అంతా గృహస్థాయికండి వాణప్రస్థం సన్యాసం లేదు పిల్లవాడికి వివాహం అవ్వగానే ఏం చెప్పారు పిల్లలకు వివాహం చేయగానే వాన ప్రశ్న స్వీకరించాలి ఏమని చెప్పారు పిల్లవాడికి వివాహం అయింది నీకు అనవసరం నీ ధర్మం అయిపోయింది షోడస కార్యాలలో షోడస సంస్కారాలు తల్లిదండ్రులు చేయవలసినవి వివాహంతో నీకేం బాధ్యత లేదు సైనికమైన బాధ్యత లేదు వేద జ నీకు బాధ్యత లేదు డి మనవాడు వెళ్ళేదాకా కూడా నాదే పాల మనం ప్రశ్న పదహారు ఏడు స్నేహించుకోవాలి వాడికి సార్ వచ్చేసిందిగా వదిలేయాలి నువ్వు ఇంకా ఇక్కడే పెరట్లో కొంత కట్టేసిన పశువుల ఉండాలి రాంటప్పుడు వాడు మానవుడు ఎందుకుగా పశువుల ఉండడం కాబట్టి ఎదగాలి అంటే దేశాటంగా అవకాశం ఇవ్వాలి మనలో వచ్చి ఏం చేయాలి తెచ్చానండి తెచ్చాను గృహస్థాశ్రమంలో నిలదొప్పుకునే చేసిన తర్వాత కోడలు నాకు నమస్కారం పెట్టలేదు అంత కాదా నన్ను చూసినావలేదు చెప్తే నన్ను చూసినా అది తా కాదని ఇది తా కాదని అట్టుకుంటా ఎందుకని ఆహా లోపల పని చేస్తున్నాం పాత్ర ఉచితమైన తరాలైనా అది పోదు ఎన్ని జన్మలు ఎత్తుంటావు డక్కలేను జన్మలు ఎత్తాం మరి దాంతోనే అభ్యాసం చేశాం కదా ఓ ఎన్ని కొట్లు కనపడవాలి కొందామంటే బాధిస్తాను బంధిస్తా కాబట్టి ఏం చేయాలి స్వరానుగ్రహంతో విడిపించుకోవాలి నీ వైపు వద్దానాక నువ్వే వదిలించుకోవాలి పోరకంగా వదిలించుకోవాలి సమస్య లేదన్న అనుకోని ఎవడు పోదాం నువ్వట్లేదు నీ ముక్తి నీ మోషు తేనా నీ ముక్తి నీ మనుషుల వాడి సహాయం ఏం చేయడుగా నీ మనం నువ్వే పోగొట్టుకోవాలి ఏ అక్కడ సహాయం చేయడు ఒక ఈశ్వరుడు ఒకటే సహాయం ఎందుకంటే వాళ్ళిద్దరు అధ్యయనం కాదు కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి సాధన పంచకాన్ని దృష్టిలో పెట్టుకుని జీవించాలి ఆశ్రమధారి అయినా సరే సాధన పంచకాన్ని బాగా అధ్యయనం చేయాలి ఆది శంకర్లు బోధించిన సాధన పంచకం ఎప్పుడూ మనసులో వెదులుతుంది అందులో స్పష్టంగా చెప్తున్నాడు నిజగృహాత్ నీ కొడుకు ఎప్పటి వరకు నీ కూతురు వైదిక సంస్కారం చేసే బాధ్యతగా కొడుకు కూతురు అంతేగా వైదిక సంస్కారం అయిపోయింది ఇంకేవారు ఇప్పుడు ఏమంటున్నావు వాళ్ళు ఏమో ఆ సంపాదిస్తారు మనో పిల్లలు ఉన్నా కాదు ఇప్పుడు అన్ని అన్ని ఇచ్చేవాళ్ళు ఏమిటి మనటి మనోరాలు ఇక్కడ ఉంటారు వీళ్ళేమో విదేశాల్లో డబ్బులు సంపాదిస్తారు వీళ్ళకేమో ఆలనా పాలన తండ్రి ఆలనా పాలన లభించదు తండ్రి తల్లి దొరకదు వీళ్ళకేమో వాడు బరువు ఎందుకని ఈ వయసులో పోయలేదు వీళ్ళకి ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్టీ ప్లస్ తో వచ్చేస్తానండి ఈ సిక్స్టీ ప్లస్ లో ఈ సంవత్సరాల పిల్లలు ఎట్టాడు ఎందుకని అరవై నుంచి ఒకటికి దిగి రావాలి ఇరవై ఐదు దగ్గర ఉన్న వాడు దిగిరాలేడు అట అరవై దగ్గర ఉన్నాడు మాత్రం దిగిరాట దిగి వస్తానంటే అప్పుడు ఏమైంది మానసికమైన ఒత్తిడి వచ్చేసి మళ్ళీ అంటే వాళ్ళకి చెప్పలేడు మమకాల బంధంలో చిప్పుడు చిప్పుకొని తన్ను మారిన ధర్మం మొదలుచేరం అని మర్చిపోయాడు సరే ఐదేళ్ల పాటు నేను చూస్తానే అన్నాడు ఐన్ ఏళ్ళు ఈ ఐదేళ్ల పాటు చూసినటువంటి గుణదోషాలన్నీ వాటి జీవితం అంతా ఉంటాయ్ అటు బాల్యంలో పడిపోయినటువంటి సోతులు బలం ఇన్హిబిషన్ అంటుంది ఆ ఇన్హిబిషన్ జీవితం అంతా ఉంటుంది పరిగెట్టుకునే నాయనమ్మ దగ్గరకో అమ్మమ్మ దగ్గర కానీ జల్లి అప్పుడు ఆ తల్లి జీవితం అంతా బాధపడాలో హృదయగతమైన ఏర్పాటు వచ్చేలా చెప్పుకుంటాడు పైగా అప్పుడు ఎలా చూసాడు నోటు ముద్రించే యంత్రాలుగా చూసాడు తల్లి అవసరాలు తెచ్చే యంత్రాలుగా చూస్తాడు మానసికమైన ఆసరా లేదుగా మళ్ళా మామూలు డిప్రెషన్ ఆపరేషన్ దానికేం తక్కువ ఇవాళ అన్ని తరాలలో ఇదే తగ్గు ఎందుకని ఆశ్రమ ధర్మాలను స్పష్టంగా నిర్వచించుకోలేకపోతా ఇప్పుడు వచ్చిన నష్టం ఏమి ఏ బద్రీనాథు ముక్కు మూసిన కూర్చోవలసి నగర్చం ఏం లేదు చెయ్యి అవసరమైనప్పుడు యాత్రలు చెయ్యి ఓపికంది చెప్తుంది శరీరంలో ఓపిక ఉంది ఇబ్బంది లేదు మూడు నెలలకు ఆరు ఒక యాత్ర ఒక గంట యాత్ర చెయ్యి తప్పేమో ఉత్తమమైనటువంటి ప్రజ్ఞాస్థితిలో ఉన్నావు బుద్ధి బాగా పనిచేస్తుంది చక్కగా తత్వచింతన సాంగత్యం చె ఇంకా ఆరు గంటలు సంపాదించాలని అనుకుంటాను నాలుగు గంటల్లో ఆరు గంటలు నిద్రతాలు పద్దెనిమిది గంటలని సద్వినియోగం చేయి నువ్వు జపమే చేస్తావో తపమే చేస్తావా ఆరు గంటలు నీ గృహకృత్యాలు పక్క గంట ఆరు గంటలు ఏం చేసినా ఆరు గంటల కంటే గ్రహకృత్యాలు ఏముండవునా కదా పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఎక్కువ తగ్గించుకోవటంలో తగ్గించుకుంటే వచ్చేస్తున్నా పెంచుకోటలేదు ఇప్పుడు పెంచుకుంటే ప్రతి వాళ్ళు ఏమన్నారు వెరీ బిలి వెరీ బిజీ అంటే బరలేదురా వాళ్ళు వివేకం లేదు ఎక్కడో గిన్నెతో చేయవలసిన బట్టి పది గిన్నెలతో చేస్తున్నాము పది గిన్నెల్లో వెంటకూడదు చాలా మందికి ఈ లక్షణం ఉంటదండి ఆడవాళ్ళు మామూలుగా చేయలేడు ఒకదాన్ని పరిశ్రమ కడగే వాడికి సంతృప్తిగా ఉండదు ఎక్కడో ఏదో మాలిన్య ఉండిపోయిందనే భావన ఇందులో ఫిక్స్ అయిపో వాడే కడుగుతాడు కడిగినా సరే మళ్ళా ఉపయోగించే కడగాల్సిందే ఉపయోగించిన తర్వాత కడగాల్సిందే పక్కన పెడితే మళ్ళా అప్పుడు ఏమైపోయావు అదే కాక నీకు దానివల్ల మానసికమైన అవసరం నీకు బ్యాంక్ వచ్చేస్తున్నమాట ఏమో ఏమైపో ఏమిటో ఏది ఎందుకు తెస్తే మూడనే టెంపర్తనం రాదు ఏమిటో ఉందండి ఎక్కువ మనకు అర్థవే నెరవేర్చాను ఈ యొక్క సాధించవలసిన లక్ష్యం ఒకటే కదా నాకు మిగిలింది అది సాధిస్తే నాకు దీంట్లో పనిలేదు పనేలేదు అనే టెంపర్తనం ఆ సింహ హృదయం రావాలిగా రాలేదండి అప్పటికి ఏమవుతాం చూరట్టుకు వేలాడు గబ్బిల వలే చూరట్టుకు వేలాడు నీకు గబ్బిలని తేడా చూడం ఇంటికి వీడింటికి వాడి క్వారంటైన్ పెట్టాలి వీడికి క్వారంటైన్ పెట్టాలి వాడికి జీవో పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ అందరికీ చేసేది ఏమయ్యుడు మనకి ఎంతగా తిరుగుతావు తర్వాత మంచు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆల్రెడీ ఇంటి పాఠం ఆయన ద్వారా పాఠం నేర్చుకున్నారు సంగతులు చెతాడు అంతేగా అంతకుమించి ఉదాహరణలో ఉన్న వాళ్ళకి ఉండదు పది నిమిషాలు మాట్లాడితే వాడికి ఆ సంతా వచ్చేస్తుంది ఏమి లేదు అంతకుమించి ఆ పది నిమిషాలు వాళ్ళు చెప్పేది వినే ఓర్పు లేదు ఇప్పుడు మన దగ్గర వాడు ఏదో చెప్పదలుచుకున్నాడు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా నీకు షేర్ చేయవచ్చున్నాడు ఆ పది నిమిషాలు చెప్పేస్తే వాడు మౌనవహించేస్తాడు తర్వాత వాడి దగ్గర ఏమి ఉండదు కానీ ఆ పది నిమిషాలు ఆ విషయం నాకు సమయం కాదు అంటాడు లేదంటాడు వెరీ బిజీ అంటాడు అర్థం అవుందేమన్నా నీ కూడా దాస్తే అప్పుడు తెలుసు కాబట్టి మనం జీవిస్తున్నాం కానీ కంటిన్యూ గా జీవించ సనాతన ధర్మం ఏ రకంగా అయితే ఏ అవస్థలో ఉన్నవాడైనా సరే బాల్యమైన యవనమైన వృద్ధాప్యమైన ప్రతి ఒక్కరూ కన్వీనియంట్ గా జీవించే వ్యవస్థ ఎవరికి ఇబ్బంది వ్యవస్థ ఒకరు మీద ఆధారపడే వ్యవస్థ ఒకరు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే వ్యవస్థ పరస్పరం అప్పుడేమైంది బ్యాలన్స్ అయిపోయింది ఇప్పుడు ఏమయ్యా ఏముందంటే నీకెందుకు నడుచుకు అనే స్థాయికి వచ్చేస్తాను నోటితో చెప్పంతో ఒకరితో పంచుకోకపోతే నీకు ఆ లోపల ప్రెషర్ కుక్కర్ అయిపోతుంది అనుభవం కూడా నెక్స్ట్ తరం అసలు ఎప్పుడైతే దానివల్ల సామాజికంగా లాస్ వస్తుంది లాస్ వస్తుంది ప్లే స్కూల్స్ నర్సరీ స్కూల్స్ ఈ రెండింటినీ కూడా సీనియర్ సిటిజన్స్ అమ్మ చెప్పారు వాళ్ళకి మన వీళ్ళకి బాధ్యత నర్సరీ లో ప్లే స్కూల్స్ లో ఎవరు నార్మల్ గ్రాడ్యుయేట్స్ గానీ నార్మల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గానీ వీళ్ళెవరు వాళ్ళ జీవితాను వాళ్ళ ఫౌండేషన్ కూడా వీళ్ళని ఒకటో క్లాస్ రెండో క్లాస్ ఐదో క్లాస్ వచ్చే వరకు కూడా ఈ సీనియర్ సిటిజన్ సహాయం వాళ్ళు అయ్యాడని కీర్తి మన దగ్గర లేదా పూర్వ విధానం ప్రైమరీ వరకు మనం ఇంట్లో చదువుకున్నాం కదండి భారతదేశ విద్యా విధానం అదే మనం హై స్కూల్కే బయటికి వెళ్ళేవాళ్ళం విధానంలో ఏం చేసేవారండి ఐదో క్లాస్ వరకు ఇంట్లో కదా ఆరో క్లాస్కి స్కూల్కి వెళ్ళేవాడు ఇప్పుడు రెండు సంవత్సరాలకే వాడికి జైలు చూడండి వికాసం ఎలా వస్తుంది కాదు తల్లి ఉద్యోగం ఎందుకు చేయకూడదంటానంటే ఎందుకే చేయకూడదు అంటే ఈ సమస్య మహా కుటుంబంలో కూడా అప్పుడు ఏమైపోదావు ఆలనా పాలనా ఇవ్వలేదు అర్థమైంది అట్లా ఇవ్వగలిగినప్పుడు ఏమైంది అసరాన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన సహాయం సలహా సహకారం వీడికి బనుంది ముందు చెప్పేది అది ఖాళీగా కూర్చుంటే వృద్ధులు పిల్లలు వృద్ధులు కూడా అంతే శాతం ఉంటారు మరి ప్రొడక్టివిటీ ఉన్నటువంటి మధ్యలో ఉన్న పార్థిక సంవత్సరాలే మనిషి జీవితాలంటే మరి మెయిల్ డెబ్బై ఐదు ఏళ్ళు జీవితంలో ప్రొడక్టివ్ పీరియడ్ అండి ముప్పై ఏళ్ళు మిగిలిన అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు రావడానికి ముందు ఒక ముప్పై ఏళ్ళు అవునా కదా పోస్ట్ ప్రొడక్టివిటీ ఒక థర్టీ ఇయర్స్ మరి అటు అది బ్యాలెన్స్ అవ్వాలి మరి అక్కడ బ్యాలన్స్ చేసుకోగలిగే జీవితం కన్నా నాలుగు ఆశ్రమ ఈ వేదాంత విజ్ఞానం ఇంత విస్తారంగా చెప్పబడిందంటే నీకు ఒక ముప్పై ఏళ్ళ పాటు నన్ను అధ్యయనం చేసే పరిస్థితి ఉండాలి నేను ఒక సంవత్సరంలో మతం చదివి పడేశానండి మిగిలిన ఇరవై తొమ్మిది ఏళ్ళు అయితే ఏమంటా ఉంటే ఉండదు చదివితే అయిపోవడం అనేది గురుదే పని కాదు అవటమే చదివితే పని అయిపోయేటైతే మనకున్న మేధాశక్తితో ఒక సంవత్సరం పాటు చదివితే అయిపోవాలి మతం పెద్ద విషయం కాదు అని పెద్దది అయిపోయా సహజం ఎందుకు మూడు దాటే అవ్వాల బాల్యం అయిపోయి యవనం అయిపోయి కురం అయిపోయి వృద్ధా పైన వచ్చావు కాబట్టి బాల్య ఎవరాలు సహజం నేను దాని గురించి చింతపడం మోడాలిటీస్ అన్ని ఆ పరిణామం అంత సరి కరతలామూలకంగా సందేహం ఉండాలి అలాగే ఇక్కడ కూడా ఎరిగే కొద్దీ ఒక్కొక్క స్థితిని దాటే కొద్దీ అనుభూతి నిర్ణయం అయ్యే కొద్దీ అధిగమించే సాధన సహజమైపోదా మొదటి దశలో సాధన సాధన నుంచి ఆచారం జన జీవితానికి సమన్వయం చేసుకున్న ఆచారం ఈ ఆచరణ నుంచి అనుభూతి అనుభూతి నుంచి అధిగమో అధిగమించిన స్థితిలో సహజమయ్యాయి ఈ సహజమైన సాధన ఏమైపోయింది మోస్ట్ న్యాచురల్ అయిపోయి ప్రత్యేకంగా జపం చేశానని అనుకోడి అందుకని శ్వాసతో సమంగా జపం చేయబాబు శ్వాసతో సమంగా జపం చేయట బాబు అని చెప్తున్నారు అది సాధన శ్వాసతో సమంగా జపం చేయడం అనేది ఒక సాధన ఆ సాధన చేస్తే కోశాన్ని నిరసించాలి మనోమయ కోశాన్ని నిరసించాలి ఆ రెండు అయినావుగా మరి ఇప్పుడు కణం లేకపోతేనే లేనండు మనసు లేకపోతేనే లేన శ ఏంటి మనస్సు నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినాక ఎవరు శరీరం ఎందుకని శరీర భావంలో విడుదలవుతావు ఎందుకని అనుభవం ద్వారా వచ్చేస్తున్నావు అవగాహన ద్వారా వచ్చేస్తున్నావు నీరు చేసేది లేదు నేను వదిలేయాల్సిందే ఎప్పటికైనా ఈ నిర్ణయం పడుతూ ఉంటుంది అదే వృద్ధాప్యండి నీరు వదిలేసే టైం వచ్చేసింది తోటమే వృద్ధాప్యం మరి వదిలేస్తున్నావా లేకపోతే మరణిస్తున్నావా అది సత్యం కానీ మనం ఆ స్థితిలో ఉన్నావా ఎప్పుడు వదిలే స్థితిలో ఉంటే గాని అప్పుడు సహజం ఆ చివరలో ఉండదు మరి ఇప్పుడు ఎప్పుడు వదిలినట్లున్నావా పట్టుకుంటున్నావా కాబట్టి నిరంతరాయంగా ఏం చూసుకోవాలి అంటే ఉంది ఇంకా అంటే ఎక్కడ మిగిలింది ఇది అంటూ అంటూ అంటే బడిగట్టుకోవడం అంటే ఇదే అంటే దావలే పట్టుకోటం రావడం లేదు అప్పుడేమైపోయింది సహజం విడిపోయావు డెప్ప విడిపోయినాక డిప్ప పోతే ఇప్పుడు ఇంకేమైంది అవసరం గారే దాంతో సంబంధం లేదు కొండ నుంచి నీళ్ళు ఉడికాడిపోయింది పై డెప్ప విడిపోయింది ఆడుతూ ఉంటుంది బయట ఎప్పకి దెబ్బ తగిలిందండి కొట్టా కోపం దానికి ఏమవుంది అలాగే మరణకాలంలో బయట పోదు ఎప్పుడో వదిలేసా ఇప్పుడు వదిలేయడం ఏమిటి నేను నేను ఎప్పుడో వదిలేసా ఇంకా ఇప్పుడు ఇప్పుడు చెప్పడం నేను ఏనాడో చెప్పి వదిలేసేవాడు ఆ వదిలించుకోవడం అనే పని ఏనాడో పూర్తి ఇంక ఇప్పుడు మళ్ళీ నేను నాకు మరణం కదా మరణంతో పని లేదు లేదు వస్తుంది మంచి దేవత ఈశ్వరుని ఆహ్వానిస్తాడు అప్పుడు వాడి దేవత బాధాకరం కాదు ఆహా ఈశ్వర అనుగ్రహించడానికి వచ్చావు రావయ్య బాబు నీకో చూస్తుంది ఎప్పుడో స్థానం ఇక్కడి వరకు ఒక జీవన్ముక్త అనుభవ స్థితి నుంచి మన దైవ ప్రణాళికలో స్థానం వచ్చే అవకాశం అందమనుకోండి అంటే ముందే విడిపోతారు అన్నమాట వాడు అంటే వృద్ధాప్యం రాకముందే బాల్యవల కౌమారాల్లోనే పడిపోతాడు బయట విడిపోతాడు విడి ఏమవుతాడు ఎందుకని వాడి ప్రారంభాన్ని వాడతావు అప్పుడేం చేస్తారు సద్గురు అసరీరు లేనటువంటి సద్గురుల చేతిలో పదిముట్టుగా పనిచేస్తారు సద్గురు చేతిలో పదిముట్టుగా పనిచేసేమైపోతాడు వీడికి బొత్తి అదేం పంపించాడు ప్రారంభం వీడు అనుభవించవలసిన అగత్యం లేదు వీటి ప్రారంభాన్ని ఎవరు పనిచేశారు ఇప్పుడు వాళ్ళ చేతిలో విడిపోయి అప్పుడేమయ్యాడు ఇక వాడి ప్రతి కథలికే లో వాడికి అవసరంలా లోకానికే అవసరం లోకానికి అవసరం ఎంత కాలం ఉంటే అంతవరకు వాడి శరీరం నిలబడదు ఎప్పుడైతే తిరిగిపోతుందో దైవ ప్రణాళికలు దిన ముత్రికి వదలవన్నా ఉంది దైవ ప్రణాళికలో భాగమైన వాడికి వదల నాకు వదలతంత నాకే కనసే నేనే లేనివాడిగా అసలు అక్కడేమో నేనున్నవాణి దేహాన్ని వదులుతున్నాను ఇక్కడేమో నేను లేనివాడిని అసలు నేనున్నా నేనుంటే ప్రారంభం నేను లేనివాడిగా నేను లేకపోతే సంచితం లేదు నేను కొట్టుకునే సంచితం కాబట్టి దైవ ప్రణాళికలో భాగం అవ్వడం వల్ల నేను పోగొట్టుకునే కాబట్టి దైవ ప్రణాళికలో భాగం కాకపోతే నేను పోగొట్టుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు మరి అందరికీ దైవ ప్రణాళికలో స్థానం వస్తుందా చాలా కష్టసాల అత్యంత కష్టసాల ఎందుకని బ్రహ్మను తెలుసుకోవడం వరకు అందరూ తెలుసుకోవచ్చు జీవన్ముక్తుల వరకు అందరూ ప్రయత్నం ఆ బ్రహ్మ నిష్ఠులలో ఒక ఎవరికి చెప్పాడు ఈ పదం ఎవరికి చెప్పాడు ఏ యోగంలో జ్ఞానషట్కంలో ఉంటుంది తెలుసుకున్నగే తనను తాను పోగొట్టుకున్నాడు చివరి భాగం ఏంటంటే తనను తాను పోగొట్టుకోవాలి మరి తనను తాను పోగొట్టుకోవాలంటే ఉప్పు బొమ్మ సముద్రం లోతుడానికి ప్రతిబింబంగా పనిచేయాలి ప్రతిబింబం అరే ప్రతిబింబం ఎప్పుడైనా వేరుగా వస్తే ఇంక వేరుగా పనిచేయడం ఏమిటి వేరుగా ఉండటం ఏమిటి అని తన తనుకోకూడదు ఇది జన్మలాగే మరి ఆ స్థాయి వరకు మానవుడికి అవకాశం ఉంది కానీ అక్కడ ఇప్పుడు ఎక్కడ శరీరం దగ్గర అంటు పట్టుకున్న దగ్గర ఉన్నాడు ఎక్కడ చేరాలి చేరాలి ఈ ఉపాధి అంతవరకు ఉపయోగపడుతుంది మరి మానవోపాధి యొక్క నిర్దేశం మరి ఇదే మానవోపాధి మనం వచ్చే జన్మ కూడా ఇలాగే పొందుతాం భూమిగా అందుకని విడిపోయే కాలంలో నువ్వు అంటు ఏమి తగ్గుతుందో అక్కడ జన్మ అక్కడ దాంతో కాబట్టి అప్పుడు నువ్వు సహజం ఏదైతే అయి ఉన్నావో ఆ సహజ స్థితిలో అయితే ఉండగలుగుతావేమో కానీ అప్పుడు సాధన చేసే అవకాశం కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే మాట మీరు ఉదయం కూడా జపాలే చేస్తారో జపాలే చేస్తారో రుద్రాక్షలో పెట్టుకుంటారో తులసి ఇవన్నీ భౌతికం కదా ఈ భౌతిక సాధనాలలో చేయడం అప్పుడు వీలు కాదు అవుతున్నా అవుతుగా కాబట్టి నువ్వు ఎప్పుడే సహజం అవ్వాలి అందుకని ఆకలికి ఆగిపోతే అదే అదే లాస్ట్ తేనా కదా ప్రాణ మనస్సులు ఆగిపోతే అదేదో ఇప్పుడే చేయొచ్చుగా అది ఇప్పుడు కూడా ఉన్నాయిగా ఇప్పుడు లేవా అయితే మొదట్లోనే పట్టుకోలేదు అంత అంత ఏకాగ్రత అంతటి నిశ్చలత అంతటి నైర్మాలిన్యం నిర్మలంగా ఉండాలి నువ్వు అంటూ పట్టాలంటే నిర్మలంగా ఉండాలి లోపలంటూ ఉండకూడదు మన లోపలేపోతాయి మాటి మాటికి లేదోటి రావట్లే వస్తుందా రావట్లేదు వాడేలా ఉన్నాడు వీడెలా ఉన్నాడు వాడేమయ్యాడు వీడేమయ్యాడు వాడికి ఏమైంది వీడికి ఏమైంది అదేమైంది ఇదేమైంది నువ్వు వరక కూర్చుంటే మరి నేను నువ్వు వరకు ఉండటం లేదు గారు పనిచేస్తున్నాయా మనసు లేదు వాడికి అర్థమైందా మనసు లేకపోతే తే స్ఫురించం గాఢ నిద్రావస్థలో ఏం స్ఫురిస్తున్నాయి మెలకు కూడా అలాగే మెలకు గాఢనిద్రకి తేడా లేదు గాఢ నిద్రకి మెనకొక్కి తేడా ఇది దుర్యం అండి దుర్యం అంటే అర్థం ఏమిటంటే మెలకు గాఢ నిద్రకి తేడా లేకుండా ఉన్నాడు గాఢ నిద్రకి అప్పుడేమయ్యాడు అనేది లేదు కరెక్ట్ పోకూడదు అది పోతున్నాం నిద్ర పోతున్నాను అంటున్నావుగా నిద్ర వస్తానంటున్నావుగా టైం చూసి పడుకుంటున్నావుగా పది అయిపోయింది పడుకోవాలి పడుకోవాలి నాలుగైపోయి లేదా లేదా ఈ మధ్యలో ఏం చేశారు మధ్యలో నేను తెలియదా మనకోడా అవ్యవహారి ఆత్మా అవ్యవహారి పంచకోశ వ్యవహారం దానికి లేదు కదా పంచకోశ వ్యవహారం లేనప్పుడు మరి అది వ్యవహరిస్తూ అవ్యవహారి వ్యవహరిస్తున్నది ఇంద్రియాలే గాని నేను నేను కాబట్టి నేను నేరుగా ఉన్నా ఇంద్రియ వ్యవహారాల్లో వ్యవహరిస్తే ఇప్పుడు వ్యవహరిస్త నాకేం సూర్యుడు ఉన్నాడండి భూమండలం మీద సైకిల్ వెళ్ళిందా లేదా సూర్యుడికి ఏం పని భూమండలం మీద నువ్వు సైకిల్ దొక్కేవో లేదు సూర్యుడికి ఏం పని ఇందా మరి ఆత్మ అలాగే అసంగము అవ్యవహారి కాబట్టి కర్మసాక్షి అందుకు సూర్యుడు రాకముందే లేదు నువ్వు రెడీ అవ్వాలని చెప్పేది ఎందుకు సూర్యోదయం ముందు లేవాలి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో అదే అసంగంగా నువ్వు అదే అవ్యవహారిగా ఉండాలి ఆ సూర్యుడు లక్షణాలే నీకు ఇక్కడ ఆత్మ లక్షణాలుగా చెప్పి చెప్పటి ప్రత్యక్ష సాక్షి కర్మసాక్షి సర్వసాక్షి కాదా అవగ్రహాల మీద జరుగుతున్న సమస్తానికి కూడా సాక్షి చూడు సాక్షి మీద నీ యొక్క భూమండలానికేనా సర్వసాక్షి కూడా మరి మనం సర్వసాక్షిగా ఉన్నామా చూడుతో పొందుకో అప్పుడు ఎక్కడ ఉన్నావో తెలిసిపోదు క్లారిటీ లేదు విచారణ జరగలేదు చేత ద్వారా వచ్చిన పరిజ్ఞానం ఊరికే ఊహా పెట్టుకున్నది కాదు అదే శాస్త్రం చదువుకుని నిర్ణయం చేసి ఊరుకున్నాం అప్పుడేమయ్యా చేతకు వచ్చేటప్పటికి సంవత్సరాలు ఐదేళ్ళలో పదిహేడులో చదివాండి లేదు ముప్పై ఏళ్ళు చదివామండి కానీ లక్షల జన్మల నుంచి ఉన్నటువంటి అభ్యాసం అహంతో కూడుకున్న అభ్యాసం చేత చేసేటప్పుడు మరి తగ్గిపోతుందా కాబట్ ప్రతి రోజు నిద్రపోయేదానికి ఇప్పుడు మనం ఎలా సేకరించాలట ఏవాడు విశ్రాంతిగా సేకరించారు నిద్రని సాధనంగా మార్చేశాడు మనకని సాధనంగా మార్చేసాడు మధ్యలో కళ కూడా ఏమైపోయినప్పుడు అందుకని అటు ఇటు సాధన అటు ఇటు ఏముంటే కళ కూడా కళను ప్రత్యేకంగా మార్చక సల కళ ఎప్పుడు మారిపోతుంది సాధనలో ఉండదు నిద్రను సాధనగా మార్చేసి మధ్యలోప్పుడు సాధన ఆ రెండింటి ప్రభావం మధ్యలో ఉండేది కొత్తగా ఏమి మార్చుకుంటేనేమో ప్రారంభ నుంచి ఆగామి తయారవు కానీ చెత్త వృత్తిలో వాసనా బలం అలాగే ఉండిపోయిందా అది పోద్ర నిద్రంగా మార్చుకుంటు వృత్తులలో ఉన్నటువంటి మాలిన్యం లేకుండా అంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయినవి అంటే లేకుండా లోపల రిపేర్ జరిగిపోతుంది అంటుంటాడు బీజాక్ష ఆటంబాబు లాంటివి నువ్వు లోపలికెళ్తే గాఢ నిద్రావస్థలో కూడా నీ శ్రవణం మననం నిధి ధ్యాసగా మారినప్పుడు నీ జపం నీకు నీ ధ్యానం నీకు సహజం అదే ధ్యాసలో నువ్వు నీ నిద్రావస్ మారిపోలా ఎప్పుడైనా మారిపోయిందో అప్పుడు అక్కడ చిత్త వృద్ధి పని చేసింది పాత్ర గుర్తు తీసుకొచ్చింది అప్పుడు వెంటనే నేను దేనికోసం కష్టపడుతుంది నువ్వు చెప్తా అనగా పిల్లవాడిని నువ్వు ఏదో ఆకాశం తీసిదిద్దాలని తయారు చేస్తున్నావు మధ్యలో వాడు ఏదో కూడని పని చేస్తాడండి అప్పుడే ఉంటావు దీనికోసమేనా అంటావా లేదా అట్లా నీ చెత్త వృత్తులు మేల్కొన్నప్పుడల్లా నువ్వేం చేస్తావు నిరోధం ఇప్పుడు కాబట్టి గాఢ నిద్ర అవస్థలో కూడా సాధన ఎప్పుడైతే మనం సాగుతుంటు వృత్తి నిరోధం సాగి ఇప్పుడు యోగి వయ్యం అదేమైన మూడవస్థలన్నీ సాధనగా మార్చుకున్నప్పుడు యోగి వయ్యం యోగి లక్ష్యం ఏమిటి మరి ఇప్పుడు ఆత్మసాక్ష కాబట్టి యోగివి కాకుండా చెప్పి భగవద్గీత ఏం చెప్తాడు అర్జును నేమీగా మాట అరే యుద్ధం చేస్తావా చేయగ తర్వాత యోగి కాసేపు నేను నీకు మాట చెప్పినంతసేపట్లో నువ్వు యోగివైతే అప్పుడు నువ్వు యుద్ధం చేస్తావో మానేస్తావు యోగి యుద్ధం చేయడం రెండు సమానమే అందరికీ ఎందుకు పెట్టాడు అంటే ఆ పరిణామం ఎందుకు రావాలన్నాడు చేసాడు చేయలేదు అనే భేదం లేదు ఎందుకని చెప్పాలి నేను చెప్పవడం అర్థమైనా నేను చేయడం లేదండి అంత ఈశ్వరుడే చేస్తున్నాడు అనేది నీకు స్మరించాలి ఎప్పుడు స్మరించాలి యుద్ధం చేసే స్మరించాలి ఖాళీగా కూర్చున్నప్పుడు కాదు చెప్పిన తర్వాత నువ్వు ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలని చెప్పిడా చెప్పలేదు లేదా మరి ఇప్పుడు మనం ఇంట్లో చేసే పని చేయడానికి మనం ఏంటో కష్టపడి మహాభారత యుద్ధం మహాభారత సంగ్రామంలో పనిచేసాడండి ప్రయోగ్యత వచ్చిన తర్వాత అర్జునుడు కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాము లేదు మన ఇంట్లో మన పని చేసుకుంటే యోగం చెడిపోయిందండి ఇదే నాకు అర్థం కాదు విడి అన్న ఎందుకంటే భౌతికంగా చేసేదాని చేస్తే నువ్వెట్లా ఎఫెక్ట్ అవుతావు అవి అయిన వాడు ఏమయ్యాడు ఇప్పుడు విడిపోయాడు విడిపోయాడు అసంగు ఎప్పుడైతే నేను చేస్తున్నా చూడండి ఎప్పుడైనా బాగున్నారా బాగా జరుగుతుంది అంతా బాగా జరుగుతుంది అప్పుడు వాళ్ళు లేడుగా లేడు ఎవడ పెళ్లి బాగా పెళ్లి బాగా చేశారా అప్పుడు చేసినా చెప్తున్నాడు జరిగింది అంటాను చేశానండి అదే స్టూరి అన్న మొదలైపోతుంది చేశానన్న గొడవతోనే అన్ని వచ్చేస్తుంది కాబట్టి నీ వ్యాఖ్యానం అంతా ఎక్కడి నుంచి అర్థగా ఉండి చేయడం కావాలని అనుభవిస్తుంది అక్కడ ముందేం చేయాలి ప్రపంచానికి భోగ్యంగా చూడటం అనేది పోవాలి భోగి యోగి అవ్వాలి యోగి అయితేనే ఒక అంత పోడు ఏం లేదు అక్కడ ఆ కరెంట్ దేనికి పాస్ అయితే అక్కడ కొంత టైం ఉండిపోతుంది అంతే ఫ్యాన్ అయింది ఫోన్ తిరుగుతుండదు దానంత్రా అయ్యేంత వరకు ఇంకా అక్కడే తిరుగుతుండవు కొద్దిసేపు అయిన తర్వాత కాబట్టి దీని ఏమన్నా పశ్చాత్తాప నేనన్న చైతన్యం మధ్యలో ఈ శరీర ప్రాణం అహంకారాలు చుట్టూ ఉన్నాయి ఇది ఏమవుతుంది ఈ చైతన్యం ఇలా మూవ్ అవుతుంది చైతన్య ప్రాణ మనోబుధిస్తుంది ప్రసరించినప్పుడు ఏమైంది స్ట్రైట్ గా వచ్చి అది ఎక్కడ టచ్ అవడం నువ్వు ఎక్కడ స్పందిస్తావో అక్కడ తగ్గుతున్నావు తగరగానే అది చేస్తే మళ్ళా నువ్వెక్కడ ఉండాలి ఆత్మస్వరూపడాలి సాక్షిండా చైతన్యంగా ఉండాలి వ్యంగ్యంగా ఉండాలి విజ్ఞానంతో ఉండాలి ప్రకాశంగా ఉండాలి ఆత్మస్వరూపాలు సాక్షిగా ఉండాలి కర్తృత్వం యోగి కూడా కర్తృత్వం ఉండదు యోగి లక్ష్యం ఒకటే కర్తృత్వం పోగొట్టుకోవటం ఒకటే యోగి ఉంట లక్ష్యం ఎందుకంటే దా బుద్ధియోగం కర్మయోగం జ్ఞానయోగ సన్యాస యోగం ఆత్మ సంయమే బుద్ధియోగం రే కర్త పోగొట్టుకోవడం ఎలాగో చెప్పేటటువంటి జ్ఞానం వస్తే నీకు నువ్వు జ్ఞానం కాబట్టి జ్ఞానమైతే సరిపోయిందా ఇంకా మిగిలే ఉన్నావు జ్ఞానిగా మిగిలినా ఆ జ్ఞానానికి అతీతం అది జనపరా జ్ఞానిమైతే ముక్తులు అవుతావు కనీసం దాకా తర్వాత జన్మరాహి అనమాట అంతేనా కాబట్టి మనకున్న ఏమి పని ఉంటుంది శరీరం ప్రమాణం మనసు అహంకారం ఇవేగా ఇక్కడ మంచి అని చూసినా కాబట్టి శరీర ప్రాణ మనోబుద్ధి చిత్తాహంకారాల నుంచి వీళ్ళు ప్రతిరోజు చూసుకోవాలన్నమాట ప్రతి క్షణం చూసుకోవాలి నేను ఎక్కడన్నా ఈ వీటిలో అంటూ తగ్గుతుందా చాక్ పడుతుందా నాకెక్కడన్నా అంటే నిర్ణయం జరిగినప్పుడు కొన్నిసార్లు పశ్చాత్తాపంతో తొందరగా మళ్ళీ మారిపోతాం టైమ్ ఎంట్రీ దగ్గరే పట్టుకోవాలి అదే క్షణ కాలంలో స్విచ్ స్విచ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అది సాక్షిగా చూసి దాంతోపాటు జీవించి దానివల్ల పొందవలసిన బాధలు పశ్చాత్తాపం స్విచ్ చేయలేదు అంటే క్షణకాలంలో నిర్ణయం జరిగింది అని చెప్పగలం అవసరం ఎవరికి చెప్పాలి చెప్పాలి వెనక్కు వరకే ఎక్స్టెన్షన్ జరిగింది ఇద్దరు ఎక్స్టెన్షన్ జరగడం అండి ఏమిటి ఎల్లప్పుడు జాగ్రత్తలు అయి ఉన్నాడు ఎల్లప్పుడూ అప్రమత్తం ఎప్పుడు అప్రమత్తంగా ఎక్కడ ఉన్నాడు సాక్షిలో కాబట్టి ఇప్పుడు నాకు అవసాధన రైతు అవసాత్ర అప్పుడు వాడి లక్షణం నిరంజనం ఇవన్నీ ఎక్కడైనా అన్ని సహస్రనామాల్లో ఉంటాయి ఇవన్నీ ఒక దాంట్లోనే కాదు ఏ సహస్రనామం తీసుకున్నా ఈ నగాలంటే పడుకున్న ఉంటాయి అమ్మవారువే తీసుకో అయ్యవారువే ఏ లక్షణం అయ్యప్ప సహస్రనామా ఏ సహసనామాన్ని తీసుకున్నావు ఈ నకార లక్షణాలు లేకుండా ఉంటాయి కూడా ఉంటాయి ఎట్లా అయ్యాడు శని అభిషేకం చేస్తున్నారా గ్రహాలు కూడా గ్రహాలు కూడా ఈశ్వర లక్షణాలు వచ్చినాయ ఎందువల్ల వచ్చినాయి దైవానుగ్రహం ఉన్న గ్రహం ఏమి చేయున కదా గ్రహాలు పనిచేస్తున్న అప్పుడు జాతకం ఎందుకు చూడాలి వాళ్ళ ఫలం ఎందుకు చూడాలి దిన ఫలంతో పని వచ్చింది నవగ్రహ శాంతంతో పని వచ్చింది పెద్ద ప్రపంచంలోసారితోనే కొట్టుగల మూడవ స్థలలో అప్పుడేమయ్యా అన్ని వచ్చేస్తాయిగా ఇది అవుతుందో ఇది కాదు అదవుతుందో అది కాదు ఇంకా నాకు ఒక నాకు ఒక సందేహం ఆ గ్రహ శాంతి కోసం ఈ రత్నం పెట్టుకోండి ఈ గ్రహశాంతి కోసం ఆ రత్నం పెట్టుకోండి అంటాం ఇది ఒక శాస్త్రం కామ యొక్క కర్మలలో భాగం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయడానికి నువ్వు తయారవడంలో భాగంగా చాలా ఉన్నావు మధ్యం పెట్టుకోవాలా పక్కడం పెట్టుకోవాలా పెట్టుకోవాలా నేలం పెట్టుకోవాలా దైవాను అసలు అది మనకి దృష్టి ఉండదు కాబట్టి సద్గురు ప్రభు ప్రయత్నం చేసేవాడు గ్రహాల కృప కోసం ప్రయత్నిస్తారా ఎందుకని కాబట్టి ఎప్పుడైతే నిష్కామ కర్మని నిజ జీవితంలో సాధించావు ఈ పశ్చాత్తాపం ఇది వల్ల వచ్చింది ఈ తామ్యక కర్మలోకి చేరడం వల్ల వచ్చింది అసలు అది లేని తగాదాసలు నాగేమిటి పూర్వతాపమే ఉందిగా కర్మఫలం చేత నాకు ప్రభావితం కాలేదుగా ప్రేరణ పొందలేదు ఈ వలయంలోకి వెళ్ళి పని చేసుకొస్తే ఈ ఫలితం వచ్చింది అనేటటువంటి ఉత్సాహం ప్రేరణ ఆసక్తి పని చేస్తే ఏమయ్యావుకామ కర్మ నుంచి ఇంకొచ్చా ఆ పైన కొడితే వైకుంఠపాళిలో పిల్ల డైరెక్ట్ తక్షకుడు నోట్లో కొడిగి సరాసరి ఒకటి పోయి ఒకటేంటి అక్కడ కొడితే ఇక్కడ వేలుకున్నాడు ఇట్లా జరిగిపోతుంది ఎన్నిసార్లు జరుగుతాను ఒక రోజు మాత్రం సరాసరి బ్రహ్మడు సరాసరి జన్మరాహిత్యం ఈ శరీర చింత అహంకారాలనే చైతన్యం చుట్టూతా ఉంటే ఈ చైతన్యం వీటి నుండి ప్రసరిస్తూ ఉంటే ఫ్రీగా జరగటలా చైతన్యం ఫ్రీగా ఉండాలి చైతన్యం ఫ్రీవిల్ గా ఉంటేనే ఈ చైతన్యం ఆత్మనిష్టలోకి వస్తుంది ఇదే చైతన్యమే బ్రహ్మనిష్టలోకి వస్తుంది ఇదే చైతన్యమే పరమాత్మ అవుతుంది కానీ అసలు ఈ చైతన్యం అనేటటువంటిది మటు ఫ్రీగా జరగడం లేదు కదా అటుకున్నట్టుకుంటే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇదే లోకవాసం లేకపోతే శాస్త్రవాసం లేకపోతే అంటే ఇప్పుడు ఇంట్లో ఏమయ్యా చాలా కాదనలేవు బయటంతా తిరిగావయ్యా తిరిగి తిరిగి తిరిగి తిరిగి మీ ఇంటి ముందుకు వెళ్ళేవాళ్ళు అమ్మాయ్యా ఇంటికి వచ్చేసారా బాబు అయ్యో అలా పైకెక్క పై నుంచి రాయిని కిందకు తోయడం పైకి ఎక్కించడం పైకి ఎక్కిం కాబట్టి ఆట నిద్ర వస్తారు మన ప్రాణం ఏమవుతుంది నిద్రపోలేదు ధ్యానం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా అంటారండి నిలబడ్డారేంటి ఎక్కడికక్కడ ఏమనిపిస్తుంది అమ్మయ్యా ఇంటికి వచ్చేసరా బాబు అంతే ప్రాణ దగ్గర అనిపించింది ప్రాణ దగ్గర బుద్ధి దగ్గర అనిపించింది మళ్ళా బుద్ధి దగ్గర ఎక్కడ కాక దాంట్లో చైతన్యం మెరచి అయిపోతుంది చైతన్యం విడదీసుకుని సాక్షిగా ఉండవలసిన స్థానంలో ఆ ఇంటి ఫ్యాన్ తిరుగుతుందండి కరెంట్ ఈ ఫ్యాన్ లో విడిగా ఉందా విడిగా ఉంటే ఫ్యాన్ తిరగదు స్విచ్ వేయకపోనప్పుడు కూడా కరెంట్ ఉంది ఫ్యాన్ కలిసిపోదా ఈ మధ్యలో జరిగేది పశ్చాత్తాపం అర్థమైందా ఈ పరిణామాలు ఏమయ్యో ఎనర్జీ మళ్ళా ఈ వెనక్ ఇక్కడ నుంచి మన వెనక వెళ్ళాలి వెనక్పోతే ఇట్లా స్థిరంగా ఉండేటప్పుడు ఏమయ్యో స్విచ్ అయ్యో let it go.. నేనే దానికి జీవితానికి కానీ కానీ వేగం లేనిదంటే ఏదైనా ఒకటి ఉందా ప్రతిదానికి దాని వేగం కానీ మనం ఏం చేస్తున్నాం అతుకుంటున్నాం మనమే వెళ్ళి హాయిగా సాక్షిగా ఉన్నాం ఏ విశేష ఫలితాలు సాధించలేదు రావు మనం ఆ స్టేజ్ అది మనకి ఏమి డిఫరెన్స్ అనిపించదు కదా వాడికి అవసరం లేదు కావాలి నువ్వు చెప్పిన స్టేటస్ నాకు ఆల్రెడీ పాతికే వచ్చు ఆ వచ్చిన దాన్ని వదిలిచుకోవడానికి వదిల్చుకోగలిగేంత అవకాశం ఇదంత మనం రావద్దు కాకపోవచ్చు కదా నిజాతలేముంది మన విచారణ దానికి ఒప్పుకోదు కదా ఎప్పటికప్పుడు ఏమనిపిస్తుంటుంది అమ్మో ఇది అమ్మో ఇది చేయబోదేలా అలా వదేలా ఇలాదే వదేలా అలా ఉండకపోతే ఇలా ఉండకూడదు కాబట్టి ఏం చెప్పారు సామాన్య ధర్మం పాటించేవాళ్ళు పోషించుకునేవాడు ఉత్తమమైనటువంటి వివేకాన్ని పాటించేటటువంటి ఓన్లీ వాడికే ఎగ్జామ్ ఎందుకని అంటే ఇటు ఉన్నట్టే కదా అసంతృప్తి వస్తుంది అసంతృప్తి వస్తుంది కదా అప్పుడు అలా చెడు అన్నీ వాడికి మైండ్ పని చేయదు వాడికి దీవభావంతో ఉన్నటువంటి మనోబుద్ధి చింత అహంకారాలు పని చేయడం లేదు వ్యవహారంగా లేదు అవి వ్యవహారీగా ఉన్నాయి అవ్యవహారీగా ఉన్నప్పుడు అసలు చెప్పి వ్యవహార మనసు నయిపోయింది సాధన లోకల్ ముఖ్య సాధనం మనోజై కాబట్ ఎక్కడ సాధించాలి అదే ప్రయోగం చేసే బంగారం మిల్లీ గ్రామం కూడా విలువైతేటరీలో ట్రైన్ చేసా ఇప్పుడు ఇలా పనిచేస్తుంది నేను ఇలా చూడాలి ఇలా అరమిల్ దిగిన అంటే ఇలా దూకు ఇలా చూడాలి ఇలా చూడాలి అందుకే చూడండి వాడు మన తలుపు తీసి పెట్టి తలు పని చేయకూడదు పని చేయకూడదు ఎందుకంటే గాలి పనిచేసినా కూడా చిన్న తేడా చాలా తేడా మరి వజ్రాలు చూసేవాడు అబ్బో ఇంకా మరి ఆత్మ జ్ఞానం ఇంకా ఇంకా కాబట్టి జ్ఞాన పరిధిలోకి వచ్చేసినప్పటికీ భౌతికంగా చెప్పే మన పరిపష్ట కాకపోతే ఏంటి ఊహకు అందించడానికి ప్రయత్నం చేస్తా అందించం నాకు అది తెలిసిపోయింది నేను హాయిగా దిగి పడుకుంటే మానవుల ప్రమాణంలో నిజ జీవితంలో ఉండాలి జీవితం బోధించాలి పుస్తకం పెట్టుకుని చెప్పావు పుస్తకం పెట్టుకుని చెప్తే వాక్యం మళ్ళా నువ్వు ఆ శాస్త్రాలని పట్టుకుని నువ్వు ఏదైనా అన్ని పట్టుకుని నువ్వు చేయగలను వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు చదివింది చెప్పాలి నువ్వు చదివింది నువ్వు నీ భావం ఏమిటో అర్థం ఏమిటో నీకేం తెలిసిందో నీకేం తెలియచె అప్పుడు ఆయన ఏం చేస్తాడు నువ్వు ఇక్కడ దీని తర్వాత ఇది కాదు అప్పుడు నీకేం తెలిసింది ఈ శాస్త్రం మాక్యం నేను ఇలాగే అర్థం చేసుకున్నానే ఇలా కూడా మరి ఆయన చెప్పేది వాక్యమే ఆయనకేమర్థమైంది నాకేమర్థం అంటే నాకు తెలివి అవలేదు అదే స్పష్టత ఏర్పడింది ఇప్పుడు పరిణామానికి ట్రై చేస్తాను సరే ఎందుకని ఎప్పుడైనా తెచ్చుకోండి తెచ్చుకుంటే ఎందుకని ప్రమాణం చూపెట్టేస్తా వాక్యం చదువుకో అర్థం లేదు సమస్య లేదన్నా నువ్వు లక్ష్యాంసం చెప్పావు అనుకో అప్పుడే చేస్తాడు ప్రమోషన్ నెక్స్ట్ స్టేజ్ పైపాఠం చెప్పాడు నువ్వు ఆచార్థం చెప్పావు అనుకో మళ్ళీ ఆ తెలివి అక్కడికి లక్ష్యార్థం ఏదైందో అదే ఇట్లా క్రమానుగతిలో గురువాక్యాన్ని ఆశ్రయించి నువ్వు సందేహరహితం అయ్యేంత వరకు అంటే లక్షార్థంలో స్థిరపడే వరకు నువ్వు ప్రయత్నం చేస్తావు కాబట్టి సాధనకుడు నిరుపక్షాల్లో సాగాలవు ఇద్దరు కలిసి నడవాలా అవుతారు శిష్యుడు కలిసి నడవాలి మన దగ్గర మన దేశంలో వచ్చిన తగాదగి ఏంటంటే అన్ని చోట్ల ఆశ్రమాలు కానీ ఎవరు ఎవరిని కూర్చోబెట్టుకుని పాటలే అందరూ దీక్షలు ఇస్తారు కానీ దీక్ష తర్వాత ఆయన ఏమయ్యాడు ఇదేం దీక్ష అర్థంలో దీక్ష చె చెప్పుకోవాలి డాక్టర్ గారు రాయాలి అవునా కదా ఇప్పుడేమైపోయాం అంతరేషంట్ పరిణతిని పరిపక్వతని ఇప్పుడు పొరపాటునైనా పడేయడానికి ఒప్పుకుండా తెలుసుగా ఎన్ని సాధనలు చేస్తే ఎన్ని చెప్పలు పడితే ఎన్ని సమస్యలని ఎదిరిస్తే ఎంత పరిణామం చెందితే ఇది ఆచింది అలాగా కాబట్టి అందుకే నేనేమంటాను సానుభవ ప్రమాణం అమ్మ శాస్త్రే తెలుసు లేదనుకోండి ఇంకేం ప్రయోజనం చేసి పుస్తకంలో చదువుకున్నాడు బోర్డు మీద పాఠం చెప్పాడు ఊహతో అర్థం చేసుకున్నాడు అంతేగా లేబొరేటరీ కోసం ఏమయ్యేది పాట చెప్పాం పెట్టుకున్న మూడు నిమిషాలే నాకు బాధ్యత తర్వాత ఆయన ఏమయ్యాడు ఈయన ఏమయ్యాడు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఊరు పోనుకో వస్తారు అనుకోండి మళ్ళీ పాట చెప్పుకోండి ఇప్పుడు ఏమయ్యావో తెలియాలి అంటే ముందు మనకే విచారణ నిర్ణయం జరగడం లేదు ఇప్పుడే అంటే జన్మలు కాబట్టి ఎవడైతే జిజ్ఞాసు అయినటువంటి శిష్యుడు ఉంటాడు వాడు ఏం చేస్తాడట శాంతికమైన బోధ పక్కన నిలబడు ఒక పక్క నిలబడి ఉంటాడు అంటే సరే ఈయన పాఠం అంతా అయిపోయాక వస్తాడు ఏంటయ్యా బాబు ఏం నిలబడ్డా అడిగితే అప్పుడు తన గోడు వెళ్ళబోసినట్టు సంగ్రహించుకుంటావుగా జన్మలు నీకు ఉపయోగం తర్వాత ఏం చేస్తావు ఏమిటి పోయించాలి ఇలా చెప్పారు మూడోది ఏంటి జ్ఞాతం దృష్టిస్తూ అధిగతి అప్పుడు సహజమే భగవద్గీత ఎన్ని శ్లోకాలలో అధిగచ్చేది అధిగచ్చి గచ్చేది ఇలా వస్తాయి అండి ప్రతి యోగంలోనూ అధిగచ్చతి అన్న శబ్దం ఉంటుంది తల్లిమని ఉండదు అంతా చెప్పుకుంటుంటే వస్తాడు చక్కగా వచ్చి ఎక్కడ దాటాలో అక్కడికి వచ్చాడు ఇలా వస్తావు ఇలా అవుతావు ఇలా అవుతావు ఇలా అంత క్రమంగా చెప్పారు స్పష్టంగా లేదా కానీ నేను మన అధ్యయనం చేయలేదా వచ్చిందా కదా భగవద్గీత చదవండి అంటే ఎడో చదువుతారు ఏడు వందల శ్లోకాలు చదవడమే ప్రధానం వరం గెక్కించుకోవడం మళ్ళీ కాబట్టి నువ్వు జ్ఞానం ప్రధానుడు కదా నేర్చుకోవడ వారం పది రోజులు అక్కడ ఉంటావు జీవితకాలం అక్కడే ఉండలేవుగా ఉండొచ్చు ఆశ్రమలో రూమ్ తీసుకుని అక్కడే ఉండవచ్చు ఏదైనా కదా ఆ గురువు గారితో ఆంతరిక సాహచర్యం చేస్తే తప్పటి గురువు అత్యంత సన్నిహితం వేద భక్తి మార్గాలలో సఖ్యం నీకు ఆయనకు మంచి అంత సఖ్యత ఉండాలి ఎంత సఖ్యత అంటే నీ మనసు తెలుసుకోవాలి ఆయన నీకు తెలుసుకోవాలి ఎందుకని ఆయన జీవితం నుంచి నువ్వు పాట ఎక్కడి నుంచో నేర్చుకోలేదు ఆయన ఆచరించి చూపెట్టాలి కాబట్టి ఆచార్యుడు ఎవరు ఆచార్యులు ఆయన ఆచరణ నుంచి మేము మొట్టమొదటి నేర్చుకో ఇంకా కొన్ని విషయాలున్నాయి అవి ఆచరించడానికి వీళ్ళు మానసికంగా ఒకరికి సహాయం చేయగలడండి ఆయన నీకెట్ చూపెడతాడు చూపట్లాడుగా ఎవరు చెప్తారు ఆ సహాయం పొందినోడు చెప్తాడు ఇలా అయింది హఠాత్తు అంటే ముందు జన్మల్లో చేసుకోవాలి అక్కడ సరిపో శురో ండి ఆశ్రమంలోనే ఉండి మరి పనిచేసి ఆయన మనమే దృష్టి పెట్టి నీ సమస్యలు విని పరిష్కరించి ప్రత్యేకంగా పాఠం చెప్పో లేకపోతే ప్రత్యేకంగా విధానం చెప్పో పంపించాలా ఉందా ప్రయోగ ఫలితాలు ఎలా ఈ ఫలితాలని వేరేది వేస్తే అలాగే ప్రయోగ ఫలితాలని వేరీ వేస్తే నేను ఇట్లా అనుబండి ఇలా ఉండటం కరెక్ట్ అయినా ఇలా చేయటం కరెక్ట్ అయినా అసలు సాక్షిత్వం అంటే ఇదేనా మరి సరైన విధానమేనా అని నిజ జీవితం మీద అడుగుతాడు స్వీయ జీవిత సంఘటన ఉదాహరణగా స్వీకరిస్తాడు అప్పుడేమైంది శాస్త్రమాణం విన్నాడు ఏం చేశాడు ఏదో ఒక ఫలితాలు కూడా శాస్త్రంలో పరికొస్తాడు కానీ వీడికి సెపరేట్ క్లాస్ జనాకం క్లాస్ లో వీడు కూర్చోవాడు ఒకవేళ వీడు కూర్చున్నా వీడి క్లాస్ వేరే ఉంటారు తెలుసుముందే సో క్రీమ్ సెపరేట్ చేసాం అదే కేంద్ర కేటార్ బ్యాచ్ అనమాట వేరే నేను ఇలా చేయగలిగాను ఇంతకుముందు నాకు ఈ సమర్థత లేదు ఇప్పుడు ఈ సమర్థత వచ్చేసింది నాకు కలానాయన కృపవల్లా కలానా సద్గురుమూర్తి కృప ఇలా చేసాం సహాయ చేస్తేనేనా అంతే శరణాగతి అయితేనేనా దాడితేనే నీ బుద్ధిని పక్కకు పెడితే తప్పలేదు కాబట్టి ఇట్లా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని విడిపించుకోవాలి అరటి పువ్వు ఎట్లా పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాడిపోతుంది ఒక్కొక్క సద్గురు మాయాలు చెప్పారు మాయని విడిపించుకోవడం ఎట్లా అరటి పువ్వు చూడవ్యా లోపల పూలు ఉన్నాయి లోపల పూలు అంటే బయట కనపడవు ఆ డెప్ప విప్పుకుంటేనే కనిపిస్తాం పువ్వు కనపడుతుంది పువ్వు కాయ అయితేనే డెప్ప లేకపోతే రావు నీ లోపల ఉన్నాయి ఒక్కొక్కటి పండాలి ఒక్కొక్కటి అధిగమించాలి ఒక్కొక్కటి రాలి జ్ఞానం ప్రవేశం అధిగమ అంటే అది అభ్యాసం అయిపోయింది కాబట్టి అది అలా జరిగిపోతుంది కానీ ఈశ్వర కార్యక్రమంగా చేయగల మంత్రోచారణం ఏదో సాక్షణ ప్రవేశించలేదు ప్రవేశించకపోతే అది సాక్షి ఉన్నావుగా సాక్షి భావన స్థితిలో ఉండి చేయడం వల్ల ఏమయ్యావు మొత్తం ఈశ్వరు ఈశ్వరామకర నిష్కామక లేవు భోగిగా లేనప్పుడు యోగిగా ఉండే అవకాశం వచ్చింది యోగిగా స్థిరంగా ఉండే నేను వంట చేయలేదంటావు కర్తృత్వం పోయి వంట చేసేవాటకెలా జరిగిందంటే ఎవరు చేస్తున్నాడా వాస్తవానికి మనమే భూమి కొండ సూర్యోదయం సూర్యాస్తమానం అయింది అంటున్నాం నిజానికి సూర్యుడు దృష్టితో చూసాం అప్పుడేమైంది ఎప్పుడు ఉదయం లేదు అసమయం లేదు జరగడం లేదు చేయడం లేదు కాబట్టి ఆ కైవల్య స్థితికి దగ్గర అయ్యే కొద్ది ఆ ముక్త స్థితికి దగ్గరయ్యే కొద్ది ఇది జరగడం కూడా వృధా అయిపోలా ఆ స్థితి కూడా ఒప్పుకోవడం లేదు అప్పుడేమన్నారు అది కూడా అనవసరం జస్చర్ కూడా అనవసరం సదా కృతజ్ఞతాభావం బ్రహ్మ బ్రహ్మము కాని అడ్జిపెట్టు అధిగతి స్థితిలో సూర్యుడు కానిది నవగ్రహాలను వడ్జుపెట్టు నీ అందులో భాగంలే మాత్రమే తట్టి తయారు చేసావో మనం తయారు చేసే ఏదైనా మట్టి అయినా మరి తద్వద్ బ్రహ్మ జగత్ సర్వం చెప్పలే కదా జగజ్జీవేశ్వరులుగా కనపడుతున్న తొమ్ము ఒకే బ్రహ్మములో భాగము లేదా బ్రహ్మ జగత్సర్వం ఈ వేదాంత నిండి ఆ వేదాంత నిండి మోగిస్తూ ఢంకా మోగింది ఎవరూ జగజ్జీవేశ్వరు బ్రహ్మమే మరి ఉన్నది బ్రహ్మే అంటే ఒకటిగానే ఉంటది అయిపోయి రెండు లేవయా బాబు రెండు లేవయా లేవు అసి ఒక్కటే ఉన్నది తత్వశి మహావాక్య అర్థంలో అసి మాత్రమే పట్టుకున్నాడు తత్తు తప్పులు బ్రహ్మంత నేనెవరయ్యా నువ్వు నేను లేవనయ్యా వాడికి తాగుతున్నట్లు నిద్రపోతున్నట్లు పోగుతున్నాడే గాని వాస్తవముగా వాడు లేడు వాడు లేడు వాడికి లేవు కాదు వాడు లేడు వాడికి లేవంటే మనం భాగం ఒక్క మొత్తం వాడు లేడు ఇప్పుడు ఆ బ్రహ్మణిష్ఠుడు ఎలా ఉన్నట్టు ఇప్పుడుగా వాడు లేడు లెస్ట్గా లేడు అనమాట సమిష్టిదా ఆయన మానసిక ఆశ్రయాన్ని పొందుతూ ఉంటాడు ఇప్పుడు ఎవడో జ్ఞానపరమైన రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మనిష్ఠుని ఆశ్రయించారు అందుకని ఇప్పుడు దైవ ప్రణాళికలో ఉన్నాడు బ్రహ్మనిష్ఠుల దైవ ప్రణాళికలో కాబట్టి వీడు పదేళ్ళి బ్రహ్మమైపోయింది చైతన్యా బ్రహ్మ అయిపోయింది ప్పుడు ఆ బ్రహ్మీ వాడుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటే దానికి ఉపయోగపడతా అది కాలం ప్రకారం ఇచ్చా అక్కడ పని లేదు ఇచ్చా నిర్ణయాలు ఉండబు మనిషి ఎప్పుడైతే ఇచ్చా నిర్ణయాలు లేవు అప్పుడు ఏమైపోయాడు కాల ప్రవాహంలో ఎవడెవరు కొట్టుకు వస్తే వాళ్ళందరికీ బాధ వాడు వీడా వాడా వాడు ఎక్కడ కుట్టాడు ఏమయ్యాడు ఏమవుతాడు ఆ క్షణమే అంత పని అయిపోయింది మళ్ళీ విడివిడే బ్రహ్మణేశ్వరుడు తన బ్రహ్మణేశ్వరుడు అని చెప్పి ఎప్పుడు చదువు తను తానుగా ఉండిపోయాడు జీవుడుగా లేకున్నా ఈ రకంగా సమస్తము దైవమే తాను అయిపోయింది జగజ్జీవేశ్వరులు లేవుగా తెలిసిపోయింది ఏకమైన ఏకమయమైన దివ్యత్వం వేరే భవ్యత్వం వేరే ఉందా లేదు దివ్యము భవ్యము విడివిడిగా లేవుతాన్ని చూస్తే అతను అనిపిస్తుంది సేవలతో ఉన్నాడు జ్ఞానములతో ఉన్నాడు సాధన ఎందు పిశాచములు సాధన ఎందు పిశాచములు పడితే వదుడు సంకల్పిస్తే ఆ సంకల్పానికి ఎదురు లేదు సృష్టి కానీ సంకల్పించారు అందుకని అవసరం లేదు బ్రహ్మైనప్పుడు మరో సంకల్పించిన వాడు జీవన్ ఇప్పుడు ఈ జీవన్ ముక్త స్థితికి ఎక్కడి నుంచి రావాలి ఈ ట్రావల్ అంతర్ముఖ ప్రయాణము చిత్త వృత్తి నిరోధంతో మొదలు పెట్టినటువంటి అంతర్ముఖ ప్రయాణం బ్రహ్మ నిష్ఠలో ముగిసిపో అంతర్ముఖం బహిర్ముఖం లేదు వెరీ వెరీ కాబట్టి అటువంటిది అది భవ్యం దివ్యత్వాన్ని ఇవ్వగలుగుతుంది అస్ఫురణను ఇవ్వగలుగుతుంది అస్ఫూర్తిని ఇవ్వగలుగుతుంది అప్రేరణనివ్వగలుగుతుంది కాబట్టి దాని అట్లా సమాజం కోసం పెట్టమన్నా వాళ్ళకి అవసరం లేదు చేసిన శరీరం ఉంది వాడికి కాబట్టి్రహ్మజ్ఞానిని తప్పనిసరిగా బ్రహ్మజ్ఞానం కాని వారిని భూస్థాపితం చేయరు బ్రహ్మనిష్ఠ్యుడు కాని వాడిని భూస్థాపితం చేయరు ఇది వచ్చి తగా ఇక్కడ పుట్టింది అనమాట ఆ చితిలో కాల్చడం ఉన్నటువంటి అంత్యేష్టి అనే ధర్మం ఎవరు ఈయన ఆధారం పెట్టారు ఇప్పుడు మతం దగ్గరకు వచ్చేమయ్యావు అదేగా చెప్పి తగల వాడికి ఏమిటంటే లింగాయజ్ఞు వాడు అయితే వాడికి ఏమవుతుందంటే శైవులు మరి ఆ మహావాక్యాల చేత నువ్వు మేలు కల్పబడాలి నువ్వు ప్రజ్ఞాస్పించిన మరి ఆ రకమైనటువంటి నిర్ణయంతో జీవించిన కదా పనికొచ్చేది పైగా ప్రజుడైన వాడిని ఒక సమాజం చేయమని చెప్పి బ్రహ్మణిష్ఠుడు అయితేనే సమాజం వాడికి దేవన్ముక్తుడైన వాడికే ఆయన మిగిలిన వాళ్ళందరికీ మామూలు సరే ఇలా పొరపరటం చేత మత ప్రభావం చేత ఏమయ్యా ఇస్లాంలో వాళ్ళు మాము వాళ్ళు బైబిల్ వాళ్ళు అందరూ చేస్తున్నారు ఆందరినీ సమాజం ఏమయ్యాం తెలు ఏ దేమైతే దివ్యమీకు దివ్యత్వ ప్రేరణపడాలో దివ్యత్వం దాంట్లో లేదు దివ్యత్వం లేకపోతే భవ్యమే ఉంది నశి పచ్చపోతాల్లో కలిసిపోయింది దీవభావమే ఉండాలి ప్రయోజనం ఒక పశువుని పాతిపెడితే గొప్ప ప్రయోజనం అది వచ్చి తగ్గనిష్టి నిరూపించడానికి ప్రమాణం లేదు ఉందా మామూలుగా ఉండదు వాడి వల్ల మానసిక ఆశ్రయం పొంది ఉద పొందిన వాడు చెప్తాను వీడు మహానుభావుడు అక్కడ అనుభూతి ప్రమాణం వాడి దగ్గర ఉంది ఎవడైతే మానసిక ఆశ్రయం పొంది ఎవరికైతే అంతర్ముఖ ప్రయాణంలో సమస్య లేని వాడు మానసిక ఆశ్రయం ద్వారా పరిష్కరించి నీకు అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సహకరించాడు వాళ్ళందరూ ఏం చెప్పారు ఇప్పుడు వాడి శరీరానికి అని మిగిలిన వాళ్ళే చెప్తున్నాం వాడు ఆల్రెడీ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు వాడి పని వాడి పని అయిపోయింది వాడి పని పుడితే వాడికి తీరిపోయింది వాడి పని కూడా ఎవరికి పోను ఇప్పుడు సాధకులు అయిన వాళ్ళకి పోను మరి ఇప్పుడు క్రిస్టియన్లు అందరినీ చేయమంటున్నారా లేదా ఏమిటి కారణం అక్కడ కూడా ఇదే ఇప్పుడు సమాధి నుంచి నిధులు లేవాలి సమాధి స్థితిలో ఉన్నామంటే చూడండి మహానుభావుల్ని ఆరాధన చేయాలంటే అక్కడ ఒక సమాధి దాని మీద ఒక ఆలయం పెట్టి దానికి ఆరాధన నిధులు ప్రవేశపెట్టి అక్కడ ఆ శివత్వాన్ని పొందినటువంటి స్థితిని పెట్టి ఒక శివలింగాన్ని పెట్టి ఆ శివార్చన ద్వారా మరి ఆరాధిస్తారు అంటే మనం బ్రతికొండగా ఈ పనిముట్టిని దాని దివ్యత్వం వరకు వెళ్ళడానికి ఉపయోగించుకోలేదు అంతే కదా మరి ప్రయోజనం ఏమన్నప్పుడు ప్రయోజనం సిద్ధించలేదు మళ్ళా ఈ పాటి మళ్ళా పుట్టేస్తాడు శరీరాన్ని కాపాడే ప్రయోజనం ఏమో ఆ దేహం ఎంత విలువైందో ఈ దేహము అంతే ఎప్పుడు విలువైంది అందుకనే ప్రవేశమే షిర్టీ ప్రవేశం అంటే నువ్వులో ఉండాలి ందుకని ఆయన ఆ స్థితిలో నుంచే కానీ సమబుద్ధి మహావాక్యాలు పనిచేయాలి మహావాక్యాలు ఉపదేశం హంస తెలియదు అట్టేసుకుంటూ విడిపోతాడు అండి ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాల్లో ఏమైపోతావు నువ్వు కూడా ఉపదేశం ఇచ్చే స్థాయిస్తావు నువ్వు ఉపదేశం ఇవ్వాలంటే నువ్వు ఏమై ఉంటావు అసలు కనీసం మనుషుడు కదా మన మనుషులు కానీ నీకు ఉపదేశార్హత లేదు అంటే మానసికంగా అంతర్ముఖ ప్రయాణానికి బాధ్యత తీసుకుని పరిణామం చెల్లించగలిగిన సమర్థుడైతే ఉపదేశార్ కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుగు పట్ల తద్వారా ఏమైపోతున్నావు తెలుగు మంత్రం చిన్న పెద్ద కాబట్టి ఆచార్యుడు కాని వాడికి బోధించే అధికారం లేదు కనించి అంతర్ముఖం వైపు సమస్య ఇంత వేగంగా వెళ్ళారు ప్రయాణిస్తారు ఏదైనా సద్గురు కృప లేకుండా దాటలేదు గురుతం ప్రశ్న ప్రవేశం వరకు నేను ఎప్పుడు పడవచ్చు కానీ నాతో అధిక చెయ్యి నేను ఎవరేయాల్సిందే ఆ దాటిన ఎవడో అయితే ఏమిటి ప్రతిసారి ఎవడో వస్తాడు గురు పరంపర నీకు ముందే ఎవరూ చెప్పలేవు స్థితికి వచ్చినప్పుడు కానీ మీరు ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళారండి ఎదుగుల అవ్వలేదు పూర్తి అయ్యి ఇంకా ఎదుగుదల వచ్చింది కాబట్టి సాంఖ్య విచారణలో నిలబడగలదు లేపల నిలబడలేవు నా పాఠం ఏక బిగిరించిపోతున్నావు నువ్వు నిలబడగలగాలిగా లేపలేమైపో నేను అంతా కావట్లేదు అందుకోలేకపోతున్నాను అండి డలి వెళ్ళాలి మనం వాళ్ళ యొక్క ప్రభావం లేదా అంటే యోగివైతే తప్పనిష్ఠుడు వాళ్ళకి ఆత్మనిష్ఠనిష్ఠు ఇట్లా క్రమేకి క్రమ పరిణామాన్ని నువ్వు సాధించు క్రమముక్తిని సాధించు క్రమ ప్రభావం చేతకుంటున్న ఎవరేదైనా సరే క్రమము ఇట్లా గురువాక్యం ద్వారా ఏమయ్యా అగ్ని విషయాలు శాస్త్రదృష్టం గురువు తృతీయం ఆత్మనిషయం ఆత్మనిష్ట కదా అప్పుడేమైంది చతుర్థం సంశయం చేయదు స్వానుభవ ప్రమాణంలో నీవే ఆత్మనిష్టడు ఎప్పుడైతే అయ్యావో అది చదువుతామా ఇది చదువుదామా అది చేద్దామా ఇది చేద్దామా ఒకటే ఒకే పడుతుంది బంధం లేదు బంధం ఏమైంది బంధం అప్పుడు సంశయం are